శ్రీ గురు హరి ఓ యుసాభో విశ్వమిగా చందోగాంబూ క నేంద్రో మేభయా శృణోతు అమృతస్ భూసంశ yaya ubhogaṃ ayoṃ yaṃ ku istvam labhaḥ so sidhe dhayāsi raḥ suṃdeṃ goyāya so uṣāṃ uṣāṃ tehi nīrādehi tamāṃ दीपादि वत्स्या सुमक्ष मालाय। जय भृस्वा यमातानानुक्तां। तव भलीं मुनिज्ञे सुनिरा। वर्या जिस्तादिने वदने वेदीं सत्कारं महा रक्षियुक्त्वा। तस्या येतां किं नते वसुसानां यस्वरं हि मोदने देहि। शीतां हि तोषा युमीराम देहि सरस्वती। येतां मे क्षीना उवाः रतं भुत्तरच्छयः। सुखरासयभिराम जञ्जवतेन मन्महा। Hennini Neda Taraswati Samaam Neda Tuharit Prataswada Samaam Neda Tuharit Prataswada Dhiranyavarna Dharaditya Kampyam Uta Swati Kayasatim <imitation> Vamana Samaam Neda Tuharit Prataswada <imitation> <imitation> శ్రీ రామచంద్రరావు గారు ఒక పద్యాన్ని ప్రయత్నిస్తారు నిశ్చలం నిందిదే నిశ్చితముగా నా స్వరూపము దాని అభిప్రాయం ఏంటంటే నిశ్చలం ముందుగా నిండినదే నిశ్చితముగా నా స్వరూపము మొదటిది నాకు వలయు పిడప పీయూషమానంద మెదలు పుట్ట అంటే నా స్వరూపము మొట్టమొదటిది అలా స్వీకరించండి తర్వాత బుద్ధి మెదలైనవన్నీ వస్తాయి స్వరూపం మొట్టమొదటిది నాకు వలవి పిదప పీయూషమానంద మెదలు పుట్ట సహజము సమత్వమబ్జుము స్వాంతమందు సమత్వము స్వాంతము అంటే అంతఃకరణం దాని నుంచి సమత్వము అభు ఇది వాళ్ళకి అంతే ఇప్పుడు కదా నాడు కృష్ణరసాయనమును నిరామయం కృష్ణ రసాయనం పిరా ఇప్పుడే రోగం ఆమయం అంటే ఏదో రోగం ఏదో వచ్చినప్పుడు మందు వేసుకోవాలి కదా మందు వేసుకుంటే రోగం పోతుంది మందుకి రసాయనము కెమిస్ట్రీకి రసాయన శాస్త్రం అని కదా సో ఇప్పుడు ఏ మందు వేసుకుంటే ఈ సంసారం రోగం పోతుంది శ్రీకృష్ణుడు అనే మందు త్రాగితే అదైతే శ్రీకృష్ణ రసాయనం అంటే కర్మధార్య చేస్తే శ్రీకృష్ణుడు అనే మందు లేదా షష్ఠిషయండి శ్రీకృష్ణుని యొక్క మందు శ్రీకృష్ణుడిచ్చే మందు మీరు త్రాగండి శ్రీకృష్ణుడిచ్చే మందు ఏంటంటే గీత అనేటువంటి అమృతమును మీరు ఆస్వాదించండి అది సంసారం అనే వ్యాధి తొలగిపోతుంది అర్థం కవి యొక్క అభిప్రాయం ఏంటంటే శ్రీకృష్ణ నామాన్ని మీరు ప్రేమగా స్మరించండి అప్పుడు మీకు ఆ భక్తిలో హృదయము శుద్ధమై మీ స్వరూపము మీకు అనుభూతికి వచ్చి ఈ సంసారము అనే వ్యాధి కలిగిపోతుంది అదే అదే ఒక ప్రశ్న ఇంకొక ప్రశ్న కలదు ఆ ప్రశ్న ఏంటంటే గృహస్థులు గ్రహస్థితి సన్యాసులు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఉండాలి ఎవరైనా ఇంట్లో ఉండాలి కదా సన్యాసంటే కదా వెళ్ళి ఎక్కడ ఇంట్లో ఉంటా గ్రహస్థులు ఇళ్ళగా ఉంటాం ఇంట్లో నివాసం చేసేప్పుడు బొద్దింకలు ఎలకలు దోమలు నల్లులు కళ్ళలో పేరు దేవుడు ఉన్నవాడే ఇవన్నీ ఉంటాయి మరి అవి కూడా ప్రాణులే కదా వాటి విషయంలో అహింస మార్గం ఏ విధంగా అనువించుకోవాలి ప్రశ్న చూడండి మనిషి జీవితంలో ఎంతో కొంత హింస తప్పదు ఎంతో కొంత హింస ఉంటుంది పూర్వను కట్టడం మీద ఆ కట్టెల్లో ఏవో పురుగులో ఏవో ప్రాణాలు ఉంటాయి ఎన్ని పిల్లలు పెట్టినా కూడా అవి పోతాయి మనకి తెలియకుండా పోతూ ఉంటాయి తర్వాత ధాన్యాన్ని గడిచినప్పుడు ఏవో కొన్ని ప్రాణాలు పోతాయి బియ్యాన్ని కలిగినప్పుడు బియ్యం తిరిగి ఏమైనా అని కొన్ని అవన్నీ సో ఇవి కూడా కొంత హెంక్ష తప్పదు వంట అవి మొదలు పెడితే వ్యవసాయం కొంత హెంక్ష తప్పదు కాబట్టి మిని చేసుకుని మీరు ఉండాలి అన్నారు తలలో పేలు ఉన్నాయనుకోండి మీరు ఆ పేలు పోవడానికి ఏదో ఉపాయం చూడాల్సి ఉంటుంది ఆ పేరు అలాగే దిగలేదు కదా అలాగే మన సంబంధించి ఎక్కువ ఏదో బెడ్ బడ్స్ అని వాటిని అలాగే ఉంచుకుని ఉద్భ్రించటం కష్టమవుతుంది కదా చేత వాటికి ఏదో ఉపాయం చేయక తప్పదు ఒకటో రెండో నాలుగో అయితే చేత్తో తీసి బయట పారేసి వస్తారు అది అలా వర్కౌట్ కాదు బెడ్డల్స్ నివారణ చేస్తే రసాయనాన్ని తీసుకొచ్చి దాన్ని స్ప్రే చేస్తే ఉన్నవి పొట్టవి పొట్టదు అవు వీలైనంతలో ఈ ప్రాణులు పుట్టకుండానే చూసుకుంటే మంచిది ముఖ్యంగానే చేరకుండానే చూసుకుంటే ఒకసారి చేరేట దాన్ని నివారణో పాయాలంటే కష్టం అవుతుంది దానికి తప్పనిసరిగా ఏదో మందు అది ప్రాణం పోతుంది బట్టి అది రాకుండా చూసుకోవటమే సాధారణంగా చక్కగా గాలి వెలుతులు చోట వద్దింకలు చేయడం కిచెన్ లో ఏదో చేసేట్ల పెట్టుకుంటే వద్దింకలు కూడా చేరుతాయి కాబట్టి కిచెన్ నిర్మాణం చేసుకునేటప్పుడు నిండా వెలుతురు గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే బుద్ధిం కలి చే తర్వాత ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ ఇంట్లోనూ ఇంటి చుట్టూ తేమని మీరు అలాగే ఎక్కడ పెట్టండి దోమలు వస్తాయి తేమ లేకుండా చూసుకోవటం అంటే దోమలు ఒకయా అవి గురుపులు పెట్టడం అదే పోతే దోమలు ఎక్కడ తయారవడం ఈ ప్రాసెస్ సాగిపోతుంది అలాగే నెక్ పెట్టుకుంటే లోపలికి దోమలు రాకుండా ఉంటాయి అలాంటిది ఏదైనా చేయాల్సి కేవలం వచ్చిన భావాలను ఏం చేయాలి అంటే అంటే ఏముంటున్నాయంటే ఏం తెలిస్తే అవన్నీ కూడా పోవు అవన్నీ కూడా పోతాయి అంటే పోతాయంటే వాటి ప్రాణం పోతాయి ఇంకో మీకు భావన ప్రాణం తీసే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ మధ్యన రికవరీస్ అంటే ఎలక్ట్రిక్ దొరుకుతుంది అది అల్ట్రా వయోలెట్ సౌండ్ ఏదో చేస్తుంది అది ఆన్ చేసి ఒక గంట ముందు ఆన్ చేసి పెడితే ఆ దేవలన్నీ కూడా రిపేర్ లెవెల్ అప్పుడు నేను విశ్రాంతిగా ఉండచ్చు కాబట్టి చూడండి మీకు ఇది కొన్ని తప్పవు గృహస్థాక్షరములు కొన్ని పాపం సన్యాసం కూడా తప్ప బుద్ధిముకలతో సన్యాసం మాత్రమే లభిగుతారు కాబట్టి అవి రాకుండా చూసుకోవటం మంచిది వచ్చినప్పుడు ఏదో కొంత నివారణోపాయము చేసి చేరవలేదు నివారణోపాయం చేసినప్పుడు కొంత హింస తప్పనిసరి అంతకంటే ఎక్కువ పని పెట్టుకుని హింస చేయకుండా ఉంటాయి సర్ప శ్రీ గృష్ణ వేదా జోల పేరు స్వాగత సమభై నిరాజ మాత్రం భాష ఏ స్వభాసి ఇప్పుడు మీ లోపల ప్రకాశము రెండు రకములుగా ఉండదు రెండు రకములు ప్రకాశము కల ఈవెన్ నేను చెప్పిన దృష్టాంతం లేదు బాగా గుర్తుపెట్టుకోండి సినిమాలో బాబు చేతుగా ఉంది సినిమాలో కూడా చేరుకుంటుంది కదా రాత్రి చేతుగా ఉంది అప్పుడు ఆ హీరోయిన్ చూసినట్లయితే బ్యాటరీ లైట్ వేస్తాడు వేస్తే ఎదుకముల ఉన్న ఘటము ఆ బ్యాటరీ లైట్ ప్రకాశంలో కనపడి ఓకే ఈ బ్యాటరీ లైట్ ప్రకాశము ఘటము మాత్రమే ప్రకాశం సరే అంటే ఏదో ఒక్కదాన్నే ప్రకాశిస్తూ ఉంటుంది కానీ ఆ ప్రాజెక్టు నుంచి వచ్చిన ప్రకాశము అది బ్యాటరీ లైట్ ప్రకాశముగా ప్రతిఫలించి ఘటనను ప్రకాశింపజేయుట మాత్రమే కాక తెర మీద ఉండే సర్వమును కూడా అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టులో ప్రకాశం లేకుంటే ఈ తెరీద బ్యాటరీలైట్ వేసి ఘటము ప్రకాశించుటా అనేది అవుతుందా అనేది అవకదు కాబట్టి ఈ ఘటన తెర మీద బ్యాటరీలైట్ ప్రకాశంలో ఘటము ప్రకాశించుతా అనేది చాలా పరిచ్ఛిన్నమైన లిమిటెడ్ ప్రకాశం యొక్క ప్రభావం చాలా లిమిటెడ్ అది ప్రాజెక్టు మీద వచ్చిన ప్రకాశము మొత్తం తెర మీద కనపడే సర్వమును ప్రకాశించేస్తూ ఉండేటువంటి వైశిష్టం దానికి గల దాని మూలంగానే అసలు హీరోయినవాడు వారి చేతిలో బ్యాట్టు ఆ బ్యాట్ నుంచి ప్రకాశము ఇంకా వచ్చాయి కాబట్టి ఇప్పుడు లెవెల్స్ తో ప్రకాశము నేను కాలం దీన్ని చాలా విస్తారంగా చెప్పారు ఆయన అదే విజయనగరం ఒక పద్ధతిలో చెప్పుకొస్తున్నాను దీన్ని చాలా సరళంగా చెప్పవచ్చు నేను మీకు తెలిసిన్నదని కూడా మీరు తెలుస్తూ ఉంటుంది ఓకే నాట్ ఓన్లీ యూ నో పార్ట్ బట్ ఆల్సో యూ నో దాట్ ద పార్ట్ నో కదా ఘటము తెలియట ఒక లెవెల్ ప్రకాశం ఘటము తెలిసినది అని తెలియట హయ్యర్ లెవెల్ ప్రకాశం ఓకే ఘటము తెలివిట మారిపోయి ఘట స్థానంలో పటం రావచ్చు కానీ ఆ లెవెల్లో ఉన్న చెందిను తెలుసుకునేటువంటి హయ్యర్ లెవెల్ చెవిట అది ఎప్పటికీ మారుతూ అవసరం అవుతుంది దానికి కోట స్థిరం తెలియము ఈ ఘటము చరివిట అనేది బుద్ధి ప్రతిఫలించిన చైతే కాబట్టిత చైతన్యము అది మారిపోతూ ఉంటుంది దాని ప్రకాశంలో అనేక కనపడుతూ ఉంటాయి బుద్ధి మారిపోయినప్పుడల్లా అది మారిపోతూ బుద్ధి మారడము ఉంటే నారు బుద్ధి మారినప్పుడల్లా అది మారుతుంది కుదస్థ చైతన్యం స్థిరంగా ఉంటుంది ఇది మనం తెలుసుకున్న టాపిక్ దీనికి ఈ ఘట వృత్తి బుద్ధి వృత్తి ప్రకాశింపజేస్తుందని చెప్పామా ఆ బుద్ధివృత్తి ఎలాంటి జరుగుతున్నాడు అంటే ఆయన ఆయన దాని ఒక చిన్న ప్రశాంతం చెప్పారు బుద్ధి వృత్తిలో ప్రతిఫలించిన చైతన్యము ఆ బుద్ధి వృత్తిలో విషయమయ్యే మాత్రమే ప్రకాశింపజేస్తుంది ఇంకా మరుదేని అది ప్రకాశించదు ఓకే ఇది ఎలాగేంటుందంటే ఇను వృత్తిలో పాలుస్తే అని ఎర్రగా అంటే అది ప్రకాశం రెడైందంటే ప్రకాశమే కదా ఆ ప్రకాశము ఆ ఎనక మొక్కని ప్రకాశింపజేయడానికి సరిపడుతుంది తప్ప చుట్టూ ఉన్న ఇతరములను అది ప్రకాశింపజేయలేదు ద్రష్ట అయితే అదేవిధంగా ఘటాకార బుద్ధివృత్తి ఘటన యొక్క ఆకారము పొందిన బుద్ధివృత్తి ప్రతిఫలించి ఉన్న చైతన్యము అంటే నృత్యవచ్ఛన్న చైతన్యం కేవలము ఆ వృత్తిని ప్రకాశింపజేసి ఆ వృత్తిలో విషయంగా ఉండే ఘటమును మాత్రమే ప్రకాశింపజేస్తుంది అంత అదే దాని యొక్క లిమిట్ అంత మాత్రమే కృష్ణంది కదండి ఆ మాట వెళ్ళాము స్వమాత్రం మాత్రం భాయే కృత్తయ కాచబడిన లోప మొక్క కదా చెనా ఎప్పుడైనా తనము మాత్రమే ఆ సు ప్రకాశింపజేయును అన్యట ఇతరమును నా ప్రకాశింపజేయు కాలు ఎపముక్క తనను మాత్రమే ప్రకాశింపజేసింది ఇతర దేవుని కూడా అది ప్రకాశింపచేయదు అంటే ఎడపముక్కలో అగ్ని ప్రవేశించింది అది అగ్ని ఎంత ఎంత ఉంటుందంటే ఆ ఎడపముక్కని ప్రకాశించడానికి సరిపడుతుంది అంటే బుద్ధి వృత్తిలో ఆత్మచైతన్యం ప్రతిఫలించింది అని చిదాభాష అర్థం ఆ చిరా భాష ఆ బుద్ధి వృత్తిని ప్రకాశించేయడానికి మాత్రమే సరిపడు బుద్ధి వృత్తి అంటే ఇది ఘటాకారం గానే ఉన్నది కాబట్టి ఘటాకారాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే జ్ఞానం కలుగుతుంది అంతే ఘట జ్ఞానం కలగడానికి మాత్రం సరిపడు ఇప్పుడు మీ రోజు ఏదో చూస్తున్నారు అనుకోండి ఘట జ్ఞానం కలుగుతుంది ఇది ఘటం అనుకోండి జ్ఞానం అంతే కానీ మీరు ఆ ఘట జ్ఞానము కలుగుతున్న దాని పైకి వెళ్ళేదనుకోండి ఈ బుద్ధివృత్తి ద్వారా ఘటజ్ఞానం కలిగింది అని తెలుసు అది కోటస్థైంది ఓకే ఫస్ట్ లైన్ చెప్పాము ఇప్పుడు సెకండ్ లైన్ చెప్తున్నాం ఏమం ఇదే ప్రకారముగా ఆభాస సహిత శిరాభాసతో కూడిన వృత్తయ బుద్ధివృత్తులు స్వస్వికమను తమను మాత్రమే ప్రకాశింపజేయను వృత్తి అంటే స్వ అంటే ఒక స్వాతో సరిపడు అయినా తప్ప లోహం అన్నప్పుడు ఒక స్వా సరిపడేది ఇక్కడ బుద్ధి వృత్తాని బహువచనం చేశారు కాబట్టి వీక్ష కాణము కాణము అంటే అలా వృత్తి వస్తూ ఉంటాయి తమ తమ విషయములను అవి ప్రకాశింపజేస్తూ ఉంటాయి అంటే బుద్ధి వృత్తి యొక్క ప్రకాశింపజేసే సామర్థ్యం చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఒక వృత్తికి ఒక విషయముకు పరిమితంగా ఉంటుంది అంత మాత్రమే ప్రకాశింపజేస్తుంది అంతకు అధికముగా ప్రకాశింపజేయదు అనే అభిప్రాయం స్పష్టంగానే ఉంది కదండి ఇంకోసారి ప్రతిపదాక్షన్ చేస్తాం ఎందుకంటే కొంచెం వస్తున్నాం అలవాటు అవుతుంది అలవాటు అయ్యి వాళ్ళకి అలవాటు అవుతుంది కొంతమంది మామూలు సంస్కృందం వద్దు అని నిశ్చయం చేసి కూర్చుంటాను వాళ్ళకి అలవాటు అవదు కొంతమంది వద్దు అనుకోరు కావాలి అనుకోరు అలా నిర్లిప్తంగా ఉంటారు వాళ్ళకే అలవాళ్ళు అవుతుంది అవి వాళ్ళకి అవుతుంది మళ్ళీ తత్వం కాల్చబడిన లోహం లోహము స్వమాత్రము తనము మాత్రమే భా ప్రకాశింపజేయను కదాచు సంవేత ఇతరమును నా ప్రకాశింపజేయుం ఇదే ప్రకారంగా ఆసససీత చికాభాషతో కూడి ఉన్న వృత్తయ బుద్ధిముక్తులు స్వస్వ భాషిక తమను తమను మాత్రమే కిపేయున్వయం చూద్దాము సప్తం లోహం స్వమాత్రం భాషయే కదాచన అన్యత్ నాసేత్విక ఈ కథ ఇలా ఎందుకు చెప్పడం అంటే కృష్ణ మేము బుద్ధి ఆ మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేయటం కోసం నేను లేదు బుద్ధి లేదు నా బుద్ధిని కూడా నేను అనలేదు మీరు గమనించారా నా బుద్ధిని కూడా అనంతం బుద్ధి అనే ఇప్పుడు ఎలా చూడాల్సి అవుతుందంటే ఈ ఉపాధి దీన్ని ఉపాధి అనుకోవాలి దీన్ని నేనే దీన్ని నేనే నేనే స్వామిమే దీన్ని చూపించాను అనుకోండి ఏదైంది పద మూలాలు ఉంది అయితే డెబ్బై డెబ్బై ఐదు కేజీలు ఉన్నాయి తక్కువగా రెండు వేల మూడుగా అవుతుంది రెండు వందల ముందుగా అయితే ఇంటర్ తొంభై మూడు కూడా అవుతాను స్వామిగా పోతుంది నేనే స్వామివే అనుకో ఉంటే ఏం చేయాల్సి ఉంటుంది దాని మీద అభిషేకము పూజ ఏం చేయాల్సి ఉంటుంది అది ఎవరు చేస్తారు నేను మిమ్మల్ని అలా చేయకూడదు ఆ ప్రవాహంలో పడకూడదు ఆ వృత్తిలో పడకూడదు నేను ఏమంటూ ఉండాలంటే ఈ ఉపాధి నా ఉపాధిని కూడా అనకూడదు ఈ ఉపాధి ఇప్పుడు నేను అంటాను చూడండి చూడండి ఈ ఉపాధి చూడండి జాగ్రత్తగా ఎనిమిది అవులాలు డెబ్బై ఐదు కేజీలు నేను అనుకుంటాను అది పూర్వ డెబ్బై ఐదు అంటే మీరు పెట్టి భోజనం చేసుకోబోతుందని అర్థం కానీ ఈ ఉపాధి ఎలా ఉందో తర్వాత ఈ కోపిడి అంటారు అర్థమీ లోపల అసలు గుజ్జు పెట్టాడు బాబు ఎద్దు పెట్టాడో పెట్టాడు ఆ గుజ్జు లోపల లోపల మట్టి పెట్టుకుంటే సమస్యలు ఇంకా గుజ్జు పెట్టాడు గుజ్జులే బ్రెయిన్ గ్రెయిన్ ఐటర్ అర్థం దానిలో దానిలో కొంత విజ్ఞానమును పెద్దలు పెట్టారు సంస్కృత భాషను పెట్టారు శబ్దమంజర్ని పెట్టారు ముందు నాకు బాగా గుర్తుంది శబ్దమంజర్ని బాగా పెట్టారు శబ్దాలు అడిగిన ఏ శబ్దాలు రామశబ్దం చెప్పు హరి చెప్పు అలా అడగడం కాదు అలంతా విశేష శబ్దాల్లో అడిగేవాళ్ళు ఎలా క్షుభ శబ్దం చెప్పరా అని అడిగేవాళ్ళు అడిగితే తక్కువని ధకారాత స్త్రీలింగ క్షుభ క్షబ్ద ఆకలి క్షుత అలాంటి విశేష శబ్దాలు అడిగేవారు చెప్పేవాళ్ళం చెప్పేవాళ్ళం వాళ్ళు పెట్టారు అలా తర్వాత తర్వాత ఏదో ఒక ఇంకా ఏదో పెట్టారు ఇది ఈ ఉపాధి ఆ ఉపాధిని దాన్ని ఇది ఇది ఉపాధి అంటే ఈ ఉపాధిలో ఎన్ని అంశము ఉన్నాయి దేహము బుద్ధి ఉన్నాయి ఇది దేహము ఇది బుద్ధి రెండు కలిపి ఉపాధి అని అలా చూస్తూ నేనే అనుకో ఈ ఉపాధి ఆ బుద్ధి ఉపాధి ఏమిటొస్తుంది దాంట్లో ఆ సామర్థ్యాన్ని బట్టి అది గతపటాలి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాం మనం వివేమం తెలుస్తావ ఇప్పుడు మీరు అడగచ్చున్నా ఇంతదాకా ఉపాధి గురించి బాగా వ్యాఖ్యానం చేసే మనం వివేం చేస్తాం అని అడిగితే ఈ ఉపాధి యొక్క వ్యాపారాన్ని మేము అలాగా చూస్తాం నాకు నాకు తెలుస్తుంది ఆ తర్వాత తెలుస్తుంది అదా ఓహో అలాగా ఆ తేడా మీకు అర్థమైందా ఆ ఉపాధి చేసి కొన్ని చేస్తూ దేహము కర్మం చేస్తుంది బుద్ధి జ్ఞానాన్ని కలిగి కలిగిస్తూ స్ఫూటస్థ చైతన్యము సాక్షి మీరు అలా ఉండండి మీరు సంసారము యొక్క బంధం తొలగిపోతుంది అది ఈ ప్రయత్నం అంతా దానికోసం ఈ రాత్రి ఈ రాత్రి దానికోసం ఓకే శ్లోకం ఉందాము సమాత్రం భాషయోహం నమ్ యత్కాహిత వృత్తయ్షిత సంధయఖిల వీనా అభావాసి ేణ్యూ మంచి శ్లోకం విషయాన్ని బాగా డెవలప్ చేసుకున్నారాయణ సంధయోిల వృత్తినామ సంధయ అఖిలవృత్నా అవభాసి ఏనా అసౌస్థ ఇప్పుడు బుద్ధి ఉంటుంది ఘట అంటే చూస్తారు చూస్తారు అంటే ఘటాకారంగా బుద్ధి నిర్మాణం అవుతుంది దాంట్లో చైతన్యం ప్రతిఫలించి ఆ ఘట ద్రోహం కలుగుతుంది కరెక్టా కదా బుద్ధి చూస్తే సపోజ్ ఘటము లేదు బుద్ధి ఘటాకార వృత్తిగా తయారై ఆ వృత్తి నుండి చిరాభాష చిట్టు యొక్క ప్రతిఫలనము కలిగి నీకు ఘట జ్ఞానం కలిగి కదా ఘటము లేదు అభావం అభావానికి వృత్తే ఉండదు వృత్తి ఉండాలంటే రూపం ఉండాలి అభావానికి రూపమే ఉంటుంది రూపమే ఉండదు అక్కడ ఏమి ఏదైనా ఉంటే రూపం ఆ రూపము బుద్ధి వృత్తి యొక్క ఆకారం ఏమీ లేకపోతే వృత్తి ఆకారం లేదు అంటే వృత్తియే లేదు రూపం లేకపోతే వృత్తి లేదు ఇప్పుడు కాజాలు ఏ షేప్ లో ఉంటాయని అడిగితే నేను చెప్పగలుగుతా కాజా కాజా ఏ షేప్ లో ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ షేపులో ఉంటుంది మడత కాజా ఏ షేప్ లో ఉంటుంది ఓకే సో అలాగే సోమలింగం ఎంత పొడవు ఉంటాడు సోమలింగం ఏమి పొడవేమీ ఉండడు ఈ అభావం అతిది కాబట్టి అభావానికి వృత్తి అది ఉండదు వృత్తి ఉంటేనే ఆ వృత్తిలో చైతన్యం ప్రతిఫలించి వృత్తి ప్రకాశిస్తుంది ఆ గతజ్ఞానం వృత్తి లేకపోతే చైతన్యం లోపలలో ప్రతిఫలిస్తుంది కాబట్టి ప్రతిఫలించే ప్రసక్తి ఉండదు కానీ వృత్తి లేదని తెలుస్తోందిగా మరి లేదని తెలుస్తోందిగా కాబట్టి లేదని తెలిసేది వృత్తిలో ప్రతిఫలించే చైతన్య ప్రతిఫలనము కావటం ఎందుకని వృత్తిలో ప్రతిఫలనమే కూడదు ఎందుకని వృత్తి లేని కానీ ఏదో తెలుస్తోంది కదా ఆ తెలిసేది కూటస్థ చైతన్యం వల్ల కాబట్టి ఘటము దేని వలన తెలియను చిరాభాష ఘటము తెలియను ఘటము ఘటాకార వృత్తి ఎందుకు ప్రతిఫలించిన చిరాభాషము తెలియదు ఘట అభావము వేడి చేతన్యం చేత ఘట అభావము తెలియదు ఇది ఒక అనిచేతనే ఇందాక నేనేం చెప్పాను నాట్ ఓన్లీ యూ నో బట్ ఆల్సో యూ నో డూ డు నాట్ నో డట్ యు నో అని ఇందాక చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసిన నాట్ ఓన్లీ యూ డు నాట్ నో బట్ ఆల్సో యూజ్ నో డట్ యూ డు నాట్ నో అని ఇప్పుడు చెప్పాడు తెలుగులో చెప్తాడు ఘటము బుద్ధి ఘటమును తెలియ నో అని తెలుసు తెలియదు ఘటము లేదు తెలివిగా లేదు అని మీకు తెలియదు అది ఒక శక్తి అభావం అదొకట తర్వాత ఇప్పుడు ఘటం చూశాను ఘట జ్ఞానం కలిగింది అంటే వృత్తి వచ్చిన చైతన్య వృత్తి ప్రతిఫలించిన చేత ఘట జ్ఞానం కలిగింది ఘట ఘటం చూడడం మానేసి పక్కనన్న పటాలను చూశాను ఇప్పుడు పట జ్ఞానం కలిగింది అంటే పటాకారంభించు విత్త కలిసి పద జ్ఞానం కలిగింది ఈ ఘటము ఘట జ్ఞానం కలిగినప్పుడు కలిగింది పట జ్ఞానం కలిగింది మధ్యలో గ్యాక్ పుట్టు దానికి సంధ్య పేరు గ్యాక్ పుట్ ఈ గ్యాప్ యొక్క జ్ఞానము గ్యాప్లో మనం ఒక థాట్కి మరో థాట్ కి మధ్యలో అని తెలిసి అని తెలియాలి మేడం చాలా మంది తెలియదు ఎందుకు తెలియదు తెలుసిన వాళ్ళు మహావేదంతో ఆలోచించడమే ఎరుగుదు తప్ప కొంచెం శాంతంగా ఉండడము ఎరుగారు అందుకోసం ఒక థాట్ కి మరో థాట్ కి మధ్యలో బ్యాప్ ఉంటుందనే సంగతి వారికి తెలియదు అర్థమైందండి ఇప్పుడు బొంగరం మీద బొమ్మ వేసి బొంగరం మీద గీతలు పెట్టి తిట్టారనుకోండి దాన్ని అది మెల్లగా తిరుగుతుంటే అదితలు కనపడుతూ ఉంటాయి అది వేగంగా తిరుగుతే ఇప్పుడు ఫ్యాన్ మీద అక్షరాలు పెట్టారనుకోండి ఏదైనా ఏ దియ్యని పెట్టారనుకోండి అది స్లోగా తిరుగుతుంటే ఏ దియ్య అది వేగంగా తిరిగితే అలాగే మీ మనస్సు అల్ల కల్లోలంగా ఉందనుకోండి అప్పుడు ఒక థాట్ కి ఇంకో థాట్ కి మధ్యలో గ్యాప్ ఉన్నది అని మీకు తెలియదు కానీ మీ మనస్సు కొంత శాంతముగా సౌమ్యముగా నల్లగా ఉన్నదనుకోండి అప్పుడు థాట్ కి థాట్ కి మధ్యలో గ్యాప్ ఉన్నది అని మీకు తెలుస్తుంది ఆ గ్యాప్ ని తెలుసుకునే మీ రేణి ఫోటస్థాయి కలట ఇందులోనే రెండు రకముల తెలియట కలపు ఒక తెలియట బుద్ధివృత్తి ద్వారా రెండవ తెలియట బుద్ధివృత్తికి సాక్షి అయిన చైతన్యము ద్వారా ఆ చైతన్యానికి పేర్లు ఏమిటంటే సాక్షి చైతన్యము ఒక పేరు సాక్షింత పొడిపే ఉంది కానీ కక్షాప్తి సాక్షి కూటస్థ చైతన్యము సింపుల్ గా కూటస్థము ఇప్పుడు మీ స్వరూపము బుద్ధివృత్తిగా కూటస్థ చైతన్యమా కూటస్థుచన్యం కాదు అజ్ఞానం చది బుద్ధివృత్తి స్వరూపం కాబట్టి మీ స్వరూపము కూటస్థుచ దానికి ఇంకో పేరే వచ్చింది ఆత్మ ఈ ఆత్మకి బ్రహ్మకి లేదన ఏమైనా ఉందా లేదు కాబట్టి దానికే మరో పేరే వచ్చింది బ్రహ్మ అర్థమైందండి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు నేను లోపల కాదండి దేవుడు కాశీలో ఉన్నాడు మీరు రైలు కాశీలో లేక రైలు ఎక్కడ సికింద్రాబాద్ లో రైలు కాశీలో దిగచ్చు కాశీలో దిగి ఆటో దేశం వెళ్లి దేవాలయాన్ని కీలో నిలబడి దేవుణ్ణి చూసినప్పుడు కూడా మీకు దేవుడు బయట కనబడతాడా లోపలి కనపడతాడ అదేదో ఇక్కడే మీరు లోపల నేను చూస్తామంటే మీరు చూడొచ్చు ఏదైనా కదా అఖండానంద మహారాజుని ఒక భక్తుడు అడిగాడు బృందావనంలో అడిగాడు అక్కడ అదువ కృష్ణ దేవాలయం నేను ఆ దేవాలయంలో కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నా అప్పుడు నా బుద్ధి ఏమైనది అంటే కృష్ణాకారముక్తి బుద్ధి అని కలిగినది నేను ఇంటి దగ్గర కూర్చుని కృష్ణుని తలపోసినాను అప్పుడు నా బుద్ధి ఏమైనది కృష్ణాకార ముక్తిని పొందినది అయ్యా అఘనానంది మహారాజు నా ప్రశ్న ఏంటంటే వృందావునొచ్చి కృష్ణుణ్ణి చూసినప్పుడు కలిగిన ృప్తికి కృష్ణాకార బుద్ధి వృత్తికి ఇంటి దగ్గర కూర్చొని కృష్ణుని తలపోసినప్పుడు కలిగిన కృష్ణాకార బుద్ధి వృత్తికి తేడా ఏమిటి అండి వారి ప్రశ్న ఆ ప్రశ్నలో అది కొంపలు అడుగుకుపోయే ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పానంటే దాన్ని ఉపలికేషన్ గమనార్థమే అది వేరే వేలడనాలనుకోండి అంటే మీరు కృష్ణుని యథార్థంగా చూడాలంటే బృందావనం వెళ్లాల్సి వచ్చిన తప్ప ఇంటి దగ్గర కూర్చుని తలకు వస్తే పని అవతలేదు అని అర్థం అవుతుంది కానీ ఆయన ఏమని చెప్పారంటే రెండింటికి తేడా లేదు అని చెప్పారు బృందావనంలో కూర్చుని చెప్పారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేనే ఆశ్చర్యపోయాను ఆత్మ బాబోయ్ ఎలాగే ప్రశ్న నేనే ఆశ్చర్యపోయాను ఇక్కడ కూర్చొని చిదానందరూపు శివోహం శివోహంకి కాశీ వెళ్ళి ఎదురకుండా ఉండే శివ శివహాకి తేడా ఏదైతే ఏమీ తేడా లేదు అదైతే ఇంకా కాశీ అక్కడ కాశీ ఉంది ఇదే కాశీ అన్నమాట యస్ ఇదే కాశీ నేను ఈ విషయాన్ని మరింత లోతుగా కాశీ పంచకం అనే పుస్తకాన్ని దాన్ని సంపాదించే నోతుగా తెలాలి ఆ కూటస్థ అది ఏ శివుడు అది ఏ బ్రహ్మ అది ప్రియంతో దాదాపు అది శ్లోకం ఇంకొక పాయింట్ కూడా ఉంది ఆ బుద్ధి బుక్తిలో చి చిత్తు ప్రతిఫలించి చిరాభాష అవుతుంది అప్పుడు ఘట జ్ఞానం కలిగింది చూసారా ఆ ఘట జ్ఞానము కలిగినప్పుడు బుద్ధి ముందు వికారము కలిగే అవకాశము కదా వికారం అంటే మీకు మారిటీ చేసుకోవటం అలా అనుకోండి వేదాంత పాఠంగా నా ఇది తెలుగు వికారం కాదు ఇక్కడ వికారం ఏంటంటే బుద్ధిలో మార్పు కావడం మార్పు సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు మీరు ఘటాన్ని చూశారనుకోండి మీరు కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద ఘటము ఒకటి కొనకొచ్చి గుమ్మ ముందుగా పెట్టి దాంట్లో చీపులు పెట్టబెడతారు మీరు ఎప్పుడైనా లేదా నేను చాలా చూశాను అది ఆస్తుంది అది మామూలు గటలు కొనుకొస్తారు పొడిగా పెద్ద ఘటన మునుకొచ్చి అది గుమ్మ ముందే పెడతారు మెయిన్ హాల్లో వెళ్ళగానే అక్కడ ఎంటర్ లోనే ఉంటుంది దాంట్లో చీపురు గట్ట ఆ చీపురు గట్టకి వైట్ పెయింట్ క్రియేషన్ ఉంటుంది దాన్ని చూసి ఆ గృహ యజమాని మురిసిపోతాడు యజమాను కాని యజమానురాలు కానీ దాన్ని చూసి మురిసిపోతాడు వాళ్ళు మునిగిపోలేదు స్వామికి బాగున్నాను కూడా హోమ్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ నన్ను అడగరు నన్ను అడగరు ఎందుకంటే నేను పాత్రలో ఇది ఇంటీరియర్ కాదండి ఇది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎక్కడ దాన్ని డెకరేట్ చేయండి అని దాన్ని ఎలా డెకరేట్ చేయాలంటే అదేష్టం కూతానా మైత్ర కరుణ అలా డెకరేట్ చేసుకోవాలి ఈ మాటే చెప్పాను నేను ఈ కుండలను పెట్టి వాటిలో చీపురు గట్టలు పెట్టి అది అలంకారం అవుదు చీపురు గట్ట పెట్టి హృదయంలో నుండి అసత్యములంతను పిలిచి వేసి ఒక పరమాత్మ స్వరూపాన్ని ప్రతిష్ఠిస్తే అదే అలంకారం అవుతుంది అని ఏమో వాళ్ళకి అర్థమైపోయింది నీటి నీటితోటి మనం గట్టిగా వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పి నాకు చూపించారు కాబట్టి ఘటాన్ని చూస్తే వికారం కలిపిందా బుద్ధికి పాజిటివ్ వికారం ఇప్పుడు ఇంకో ఘటం ఉన్నది ఎవరైనా పోయినప్పుడు ఘటం పట్టుకుని వెళ్తారు ఆ ఘటం పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ వికారం జరుగుతుంది దుఃఖరూపమైన వికారం కోటస్క దేతనీయమునందు ఎట్టి సందర్భంలోనూ ఎట్టి వికారములు ఉండవు చేత ప్రకాశింప చేయబడినప్పుడు వికారములు ఉంటాయి ఇది బేసిక్ డిఫరెన్స్ ఆ తేడాన్ని కూడా ఈ శ్లోకం మనకి చూపిస్తూ ఉన్నది సంధయ అచల వృత్తినా అభావా అవభాసిర్వికారేణ ఊకస్థితి ఉచ్యతే అఖిలవృత్నా సకలములైన బుద్ధివృత్తుల యొక్క సంధయ సంధు అనగా మధ్య భాగము అనగా వృత్తికి వృత్తికి మధ్య ఉండే గ్యాప్ అభావా వృత్తుల యొక్క లోతులు అంటే అభావము అభావం ఉంటుంది వృత్తే ఉంటుంది ఏనా ఎట్టి నిర్వికారేణ వికారము లేని చైతన్యముచే అవభాసి ప్రకాశింపచే నమోకా అని చెప్పబడుతున్నది నేను వ్యాఖ్యానం చేసేసాను ఆల్రెడీ కాబట్టి అభావ అభావములు తృప్తుల మధ్యలో ఉండే గ్యాప్స్ అది కూడా ఒక రకంగా నృత్య భావమే వాటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యము కూటస్థ చైతన్యము అని ఈ చర్చేకో తెలుసిన మీరు ఆ కూటస్థ చైతన్యానుభవంలో ఉండాలి అందుకోసం చర్చ మీరు దాన్ని మీరు ఆ కూటస్థ చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉండాల్సి దాని పేరే మెడిటేషన్ మనం దాన్ని కూడా ఏదో గొప్ప అభ్యాసం చేసి ప్రయత్నం చేద్దాము అయితే దానికంటే ముందు ఇప్పుడు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి తర్వాత ఈ శ్లోకాన్ని కూడా ఫినిష్ చేద్దాము